సింహయామే బ్రహ్మస్పత స్థే సాద్య శ్రీమహాహృతయ సదాశివసా శంకరాచార్యమార్య పర్యంత్రాంగేశ్వరంపరా క్షు శ్రోత్రముఖోబలంద్రియాని సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం ఆం బ్రహ్మ నిరాక్రియా బ్రహ్మ నిరాకరోత్ కదమస్తాకేష్రపేయ ఉపనిషత్సు ధర్మాస్య సుతు ఓం శాంతి శాంతి శాంతి యథా విలీనమే అంగాస్ మేతి కథమితివమి మధ్యాతి కథమితివమితి కథమితివణమి అభిప్రాయత అథమోపశీదాక్షస్పత్ సంవర్తవాచాహో అత్రల సత్సోమ్యాల శవర్త ఏతగుంహో వాచాని అయి ఉంటుంది తార అతర ప్రశ్లేషమ ఉందా అక్కడ ఏతగుహోవాచోవాచండ ఏతగుం అర్థం సంభోవాచిక సంభోవాచారి సంభోవాచిత ఓకే భాష్యం చూస్తూ ఉన్నాము ఎక్కడున్నాము ప్రత్యాయతు మిథ్యన్నాహ సో ఒక సత్యవస్తువు ఒక ఉపాయంతో చూసినప్పుడు ఒక సాధనము ఇప్పుడు తెలుసుకోవటానికి అనేక సాధనాలు ఉన్నాయి ప్రమాణము లేనంట చూడొచ్చు వినొచ్చు ఇలా అనేక తెలుసుకోవచ్చు దాంట్లో చూసినప్పుడు కనపడలేదు కదా అని ఇంకా లేదని నిర్ధారణ చేయటం అలాగా అది పద్ధతి కాదు ఉపాయాంతరము చేతనం నీవు దాన్ని తెలుసుకునవచ్చును అని ఆ ఉపాయాంతరాన్ని పట్టుకోవాలి మరో ఉపాయాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఆ సంస్కారాన్ని కుమారుడికి ఇవ్వటం కోసం ఆ సత్యాన్ని వాడి మనస్సులో దృఢంగా నిలపటం కోసం ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఉపాయాంతరమును మనం స్వీకరించాలి అనే ఒక ధోరణి కనుక మనిషికి అలవాటు పడితే వాడు ముందుకు వెళ్తాడు లేకపోతే దిస్ ఇస్ ఫైనల్ ఇది ఇంతే అన్నవాడు ఇంత వాడే అభివృద్ధి జరుగుతాడు అందుకోసం ఇది ప్రత్యాయయుతం అనే ఒక ప్రిన్సిపుల్ను అక్కడికి బోధించటం కోసం ఇచ్చాను ఆహా ఉందాము అంగా అశ్యోదకస్ అంతా పరిష్టాత్ గృహీవా ఆ ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు హే అంగ అంగ అంటే వత్స అనర్థం ఓయి అనర్థం అంగ అంటే ఓయి సో కుమారుడితోటి తండ్రి అంటున్నాడు అస ఉదకస్య అంతా అంటే ఈ ఉదకము యొక్క అంతముంది అంటే ఉపరిష్టాత్మ వైభాగము నుండి గృహీత్వా తీసుకుని ఆచామ ఆచమనం చేయి అంటే నొక్క పోస్తుంది ఇత్యుక్వాత్రం తథా కృతవంతము తండ్రి అలా పడగానే పుత్రుడు అలాగే చేశాడు చెప్పినట్టు చేశాడు ఆ చెప్పినట్టు చేసిన పుత్రుడిని ఉద్దేశించి మళ్ళీ ఆయన అంటున్నాడు కథమితి ఎలా ఉంది అని అడిగాడు రుచి ఎలా ఉంది ఇతర ఆహా లవణము స్వాదత ఇది స్వాదతహ అంటే దాన్ని రుచి చూసిన రుచి చూడగా స్వాదతహానా స్వాధుత స్వాదుత ఇది అతనేవండి ఒకసారి స్వాదుత తసిల్ అది అంటే పంచమి పంచమి అంటే పట్టి అని ఉంటుంది నుండి కంటే పట్టి కాబట్టి స్వాదుత లవణం అంటే రుచిని బట్టి ఉప్పు అని చెప్పారు అది ఆ పదానికి అలాగ సో స్వాదుత లవణం ఇది రుచిని బట్టి అది ఉప్పగా ఉంది అని చెప్పారు అతను తథా మధ్యాదుద్య గృహీత్వా ఆచామేతి కథమితి లవణమితి తథా అంటే అదేవిధంగా మధ్యభాగం నుంచి ఆ నీటిని తీసుకుని నోట్లో పోసుకుని చూడమంటే అతను అదేవిధంగా చేసి ఎలా ఉంది అని అడిగితే లవణమితి మళ్ళీ ఉప్పుగా ఉంది అని తథా అంతా అధోదేశాద్ గ్రీహీత్వా ఆచామేతి కథమితి లవణమితి అదేవిధంగా అంతా ఈసారి అంతాతంటే అధోదేశాత్నం ఎందుకంటే ఇది అంతమే అది అంతం ఆ పాత్ర అధోభాగం నుండి క్రింది భాగం నుండి తీసుకుని నీవేమో ఆచమనం చెయ్యి అంటే రోట్లో పోసుకోవాలి రోట్లో పోసుకుంటే కథమితి లవణమితి ఎలా ఉంది అంటే మళ్ళీ ఉప్పగానే ఉంది అని అభిప్రాయ పరిత్యై తదు ఆచమ్ అథమోప ఓకే ఎద్యవం సరే నీకు విషయం తెలిసింది కదా ఓకే ఇస్ సో నైస్ అభిప్రాస్య అంతలో ఉంది అభిప్రాస్య అంటే పరిత్యజ్య అంటే అవతల పారిపోసి ఇంకెందుకు ఆ ఉప్పు నీళ్ళు అక్కడ ఆ పాత్రలో అభిప్రాత్య ఈ ఉప్పు నీటిని బయట పారపోసి ఆ పాత్రని కడిగేసి నువ్వు నోరు కడుక్కొని ఆచర్మ నువ్వు శుద్ధోడకంతో నోటిని కడుక్కొని లేకపోతే ఉప్పుగా అవుతుంది కదా నువ్వు శుద్ధోడకంతో నోటిని కడుక్కొని అథ ఆ తర్వాత మా ఉపసీత ఇది మళ్ళీ నా దగ్గరికి అప్పుడు మనం ఇప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చర్చ శబ్ద తథాచకార లవణం పరిత్యజ్యతృ సమీప మాజదా అతను అలాగే చేశాడు తత్ తథాచారత్వంటే దానిని అలాగే చేశాడు అంటే తండ్రి చెప్పిన పనిని అలాగే చేశాడు అలా చేసేటువంటి అర్థం ఏంటి అంటే మాకు తెలుసు అని మీరు అనుకోకూడదు భాష్యదారులు చెప్తున్నారు నేను అర్థం అయితే ఇస్తాను మాకు తెలుసు అంటే సరే మీరు ఊహిస్తారో వేరే సంగతి లవణం పరితజ్ని పితృ సమీపం ఆజగామా ఇత్యర్థ ఆ అలాగే చేశాడు అర్థం ఏంటంటే ఆ నీటిని పారపోసి ఆ ఉప్పు నీటిని పరపోసి ఆ తిమనారి చేసేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఇలా వచ్చి కూర్చుని ఇది పారపోసి రమ్మన్నాం ఎందుకు అంటే ఈ చేసిన ఎక్స్పెరిమెంట్ అయిపోయింది అయిపోయింది కాబట్టి ఆ పారపోసి వచ్చి లోపల దాని గురించి నువ్వేదైనా కొంత ఆలోచన చేస్తే చెయ్యి అని అభిప్రాయం అది సమయం నువ్వు పారపో అభ్యర్థులు కాదు పారపోసి నోరు కడుక్కుని ఆచమనం చేసి మళ్ళీ వచ్చి కూర్చో అంటే ఈ సమయంలో నువ్వేదైనా కొంత దీని గురించి ఆలోచన చేసి ఈ ఎక్స్పెరిమెంట్ ను బట్టి ఏం కంక్లూషన్ డ్రా చేస్తావు ఏం సమాచారం అది కూడా గమనించే నా అభిప్రాయం అంతేగాని ఈ నీళ్లు తర్వాత పారపోయచ్చు ముందే కారపడిన అక్కర్లా కానీ అది ఆలోచించు అని ఆయన అభిప్రాయం వాడు బుద్ధివంతుడైన విద్యార్థి కదండి పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం చేసిన వాడు ఓపెన్ మైండెడ్ అయినా క్లోజ్ ఇంకా దానికి ఎవరేం చేస్తారు ఓపెన్ మైండెడ్ ఉంటే మేము వేదం చదువుకున్నాం మాకు అది చాలా ఇంకేం అక్కర్లేదంటే ఇంకా ఎవళ్ళు చేసి దేమీ లేదు అలా కాకుండా ఓపెన్ మైండ్ ఉంటే మటుకు హీ కన్ లర్ నేలా నేను చూస్తూ చాలా దురదృష్టకరమైన సమావేశం చూస్తూ నేను మొన్న ఒక సమావేశంలో అందామా అని నోటు వేదిక్ కాన్ఫరెన్స్ దాని పేరు వేదిక్ కాన్ఫరెన్స్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో నేను ఒక సెషన్కి నాదో ప్రధానమైన పాత్ర కళండే నేను వెళ్ళి వచ్చాను అది కాన్ఫరెన్స్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది వయసు ఇంగ్లీష్ ఎందుకంటే వేదిక కాన్ఫరెన్స్ అందరూ ఉన్నవాళ్ళందరూ అమెరికన్స్ ఎవళ్ళు లేరు బ్రిటిషర్స్ ఎవళ్ళు లేరు ఉన్నవాళ్ళందరూ ఇండియన్సే ఆంధ్రప్రదేశంలో జరుగుతోంది తెలుగులో పెట్టుకోవచ్చు కదా అంటే తెలుగులో పెట్టుకుంటే మరి ఇంగ్లీష్ తెలుగు రాని వాళ్ళ మాట ఏంటి ఇంగ్లీష్లో పెట్టుకుంటే మరి ఇంగ్లీష్ రాని వాళ్ళ మాట ఏంటి ఆ సమస్య ఎప్పుడూ ఉండనే ఉంటుంది వేదిక కాన్ఫరెన్స్ అది సైన్స్ కాన్ఫరెన్స్ అంటే ఆయన తెలుగులో పెట్టుకోవచ్చు కానీ ఇంగ్లీష్లో ఉంటుంది వేదిక కాన్ఫరెన్స్ ఆరంభం ఎలా వేద స్వస్తితో ఆరంభం ఆ వేద స్వస్తికి నాలుగు వేదాల స్వస్తి ఏర్పాటు వేద భవనంతో వాళ్ళతో చెప్తే వాళ్ళు నలుగురు వచ్చారు ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము తరుమవేదము నాలుగు వేదాలు చెప్పారు బాగా చెప్పారు పది నిమిషాలు టైం పట్టింది అందరూ విన్నారు అందరూ విన్నారు ఈ వింటున్న వాళ్ళకి ఆ మంత్రాలు అర్థం తెలియదు ఎందుకంటే తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది మోస్ట్ వెల్కమ్ మేనా ఎందుకంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటే తెలుసుకోగలుగుతారే కాని లైబ్రరీ తెలుసుకోలేకపోవచ్చు ఓకే మేటర్ అయిపోయింది వాళ్ళు అయిపోయిన అసలు వేదిక కాన్ఫరెన్స్ ఆరంభమైంది కంట్రిబ్యూషన్ ఆఫ్ వేదాస్ సోషల్ హార్మోనీ అండ్ కాలజీ అంటే ఇలా వేదం అది అది ఆరంభమైంది దానికి ముందు ఇంట్రొడక్షన్ అప్పుడు నా స్పీచ్ మొత్తం ప్రొసీడింగ్స్ ఆరంభం అవుతుండగానే ఈ నలుగురు వేద పండితులు దేవుకడే ఇట్ ఈజ్ ద వేదిక్ కాన్ఫరెన్స్ లేది కాన్ఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్ వేదం చదివిన వాళ్ళు ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొడానికి వాళ్ళని ఉండమని చెప్పాలని వీళ్ళకే వినిపించదు మీరు కూడా ఉండండి లేది కాన్ఫరెన్స్ కదా అని వీళ్ళు చెప్పరు ఉన్నా కోపం వాళ్ళకి ఏం అర్థం కాకపోవచ్చు ఇంగ్లీష్ లో ఉంటే ఏమర్థం అవుతుంది మనం ఉందామో ఇది వేదిక కాన్ఫరెన్స్ కదా అసలు ఏమిటి వేదాల గురించి మీరు ఏమి ఉద్ధరిస్తారని తెలుసుకుందామనే ఉత్సాహం వాళ్ళకీ లేదు వాళ్ళు అలా వచ్చేసి వాళ్ళు చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయారు ఎలా ఉంది కొంచెం ఆర్డుగా అనిపించలేదు అంటే నాకు అలా అనిపించింది నేను నా ప్రసంగంలో ఈ మాట చెప్దామనుకున్నా నాకు ఈ రెండు కూడా ఆర్డ్గా అనిపించేయండి నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే నేను నాది థీమ్ ఆఫ్ అడ్రస్ ఈ నోటి అడ్రస్ అని వాళ్ళు నన్ను ఎప్పుడైతే స్టేజ్ ఎక్కించారో నాకు కొన్ని అధికారాలు ఉంటాయి నేను స్టేజ్ దిగేసిన తర్వాత నమోన కూడా చూడకపోవచ్చు వేరే సంగతి స్టేజ్ మీద ఉన్నప్పుడు అహాసక్యం రాయిడ్స్ అండ్ ఐ కెన్ యూస్ దోస్ రైట్స్ సో చెప్దామనుకుని ఎందుకు లే వాతావరణాన్ని మనం ఉత్సాహపరతాలు కానీ నిరుత్సాహం చేయాలి అని చెప్పలేదు అప్పుడు మూడ్లో చెప్పలేదు ఇంకొప్పుడు చెప్పుండేవన్న సో అటువంటి ఆదిక ఒకటి ఉంటుంది మన సమాజంలో వస్తుంది అలాంటి ఆధిక్యం ఎందుకు వచ్చిందంటే వేదం చదువుకున్నాం కాబట్టి ఇంకా మేము తెలుసుకోవాల్సిందేం లేదు అని మైండ్ క్లోజ్ చేసి కూర్చుంటే అది పద్ధతి కాదు ఓపెన్ మైండ్ ఉండాలి సో శాస్త్రం చదువుకున్న వాళ్ళని నేను చాలామంది నెరుగుతున్నాను సైన్ ఒక ఆయన నాతో ఈ సైన్స్ గురించి మీరు మాట్లాడుతున్న దగ్గర సభావేదిక మీద మంచి చదువుకున్నారు వేదం చదువుకున్నారు విద్యార్థి హర్షణ చదువుకున్నారు నేనైతే చెప్తున్నాను ఈ సైన్స్ గురించి మీరు నాకేం చెప్పటం అని అన్నారు ఆయన ప్రసంగం అయింది ఆ తర్వాత నా ప్రసంగం అంటే అప్పుడు నేను మీరు ఇప్పుడు ప్రసంగం చేసింది మైక్లో చేశారండి మైక్ సైన్స్ నుంచి వచ్చిందే మీరు మైక్ అంతా సిద్ధం చేసుకునే కదా ప్రసంగం చేస్తా సో ఆ సైన్స్ యొక్క ప్రయోజనాలను మనం అనుభవిస్తూ సైన్స్ నుంచి అటువంటి వ్యతిరేక భావం ఉండాల్సిన అవసరం లేదు అని నేను మనం సో కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలి అలా ఉండక్క అట్లా ఒంటలు మేబోల్ సైన్స్ అని అండనవసరం బిటాజ్ సైన్స్ ఇవ్వాల్సిన you యూ కెన్ టేక్ ఇట్ ఫర్ వాచ్ చేసినారు ఎనివే సో ఓపెన్ మైండ్ ఉండి ఆ ఎక్స్పెరిమెంట్ ని అబ్జర్వేషన్ ని వాడు తన మనస్సులో ఆలోచించుకోవాలి ఆలోచించుకుని వస్తాడనే వాడికి కొంత ఆ టైం ఇవ్వడం కోసమే ఆయన కారపించండి చెప్పారు అని శంకర్ల వ్యాఖ్యానం చేస్తారు అందాము ఇదం వచనం బ్రువన్ కల్లవణం తస్మిన్నే బోటకే న్మయా రాత్రిప్తం శవర్ విద్యమానమే తత్తే అనుంది మంత్రంలో దానికి వ్యాఖ్యా ఈ మాటని చెప్తూ అతను పారపోశాడు పారపోసొచ్చి కూర్చుంటూ ఈ మాట చెప్తున్నాడు ఇదం వచనం బృగన్ ఉపసీత అంటే వచ్చి కూర్చున్నాడు ఈ మాట చెప్తే వచ్చి కూర్చున్నాడు ఏమని చెప్తున్నాడంటే తల్లవణం తస్మిన్నేవో ఉదకే జన్మయా రాత్రిప్తం ఆ లవణము నేను రాత్రి నీట్లో అదే నీటిలో వేశాను అది ఆ వేసిన లవణము శశ్వత్ శశ్వతముని మంత్రంలో తత్ తే తల్లవణం నేను రాత్రి వేసిన ఉప్పు అది తత్ంటే అర్థం శశ్వత్ అంటే నిత్యముగా అంటే ఎక్స్పెరిమెంట్ లో త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అది నిత్యంగా స్థిరంగా సంవర్త అంటే విద్యమానమేవతతో సమ్యక్ ఆ లవణము ఆ నీటిలో రాత్రి తెల్లవారులు ఎక్కడికి పోకుండా స్థిరంగా అక్కడే ఉంది అని అంటున్నారు ఎందుకంటే పది నుంచి మధ్యలో నుంచి అడుగు నుంచి ఎక్కడ చూసినా లవణమే కాబట్టి ఆ లవణం ఎక్కడికి పోలేదు అక్కడే ఉంది కంటితో చూస్తే దొరకలేదు చేత్తో తడివి చూసినా దొరకలేదు కానీ నాలుగుతో చూస్తే అర్థమైపోయింది ఆ సమాచారం ఎక్కడికి పోలేదది అని అన్నాడు ఆ మాట వాడు అన్నడానికి అవకాశం ఇచ్చిన సైన్ ఆ అబ్జర్వేషన్ ఈ మేడ్ దట్ అబ్జర్వేషన్ ఓకే ఇతవంతం హోవా చపిత ఈ మాట వాడు అన్న అక్కడ కంక్లూషన్ వచ్చేసింది కాబట్టి ఆ మాట అన్నటువంటి ఆ కుమారుణ్ణి ఉద్దేశించి తండ్రి సమాధానం చెప్తున్నాడు ఏమని సంభోవాచ అత్రలసత్ అని అది ఇక కక్లూషన్ కుస్తున్నాం ఎథేదల్లవర్శనస్పర్శనాభ్యా గృహీతం పునరుదకే విలీనం తాభ్యామానమీ విద్య ఉపాయాంతరణ ిహోపల్యమాన యథార్థం దృష్టా అంత ఏమేవా తర్వాత వస్తుంది మీకు ఇప్పటికి సంస్కృతం బాగా పరిచయం అయ్యి ఉండాలి భాష అది చదువుతూ ఉంటారు పరిచయంగా అనిపిస్తుందండి గ్రీక్ అండ్ లాటిన్ చదువుతున్నట్టు కాకుండా కొంతమూర ఫెమిలియర్ గా ఉందా లేదా మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ద్వితీయ పరీక్ష రాసేసి తృతీయ చతుర్థ పంచమ ఏముంటాయో రాసేసి అది విశారదో ఏదో ఉంటుంది అల్టిమేట్ అది కూడా రాసేయటమే మీరు ఏది వదిలిపెట్టచ్చు ఇక్కడ నుంచి అల్టిమేట్ గా అది ఒకటి పట్టుకున్నాం కదా ఆ సంస్కృతం భారతీయులని పట్టుకున్నాం కదా పట్టుకున్నందుకు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టుకున్నందుకు ఎవరో కొంతమంది విద్యార్థులు ఫ్యూ స్టూడెంట్స్ చూడ దట్ ఎగ్జామ్ టు దట్ ఎగ్జామ్ అండ్ గెట్ దట్ డిగ్రీ వాళ్ళకు కూడా ఒకటి ఉండిపోవాలి ఇలా బ్రహ్మ నుంచి వచ్చారు ప్రబాబు వాళ్ళ విద్యార్థులకి డిగ్రీ ఇచ్చాము దానివల్ల ఏమవుతుందంటే తర్వాత ఇంకా ఎవరైనా సంస్కృతం చదువుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఊళ్ళో లేనప్పుడు నేను ఊళ్ళో ఉన్నప్పుడు నడుస్తూ ఉంటుంది యాత్ర కాబట్టి ఆ సంస్కృతాన్ని అలా బాగా అధ్యయనం చేయాలి అస్థితి సో సంస్కృతాన్ని చదువుకుంటుంటే ఈ చాలా చాలా తయారైపోతుంది సో యథేదం లవణం ఈ లవణం ఉన్నదే పూర్వం గృహీతం దాంతో వేయకముందు దర్శన స్పర్శనాభ్యాం గ్రహీతం గృహీతం అంటే జ్ఞాతం అర్థం గ్రహించడం అంటే తెలుసుకోవడం ఉండే గ్రహించడం అంటే తెలుసుకోవడం గ్రహించడం తీసి జేబులో వేసుకోవడం కూడా గ్రహించడం కంటితో చూస్తే తెలుసుకుంటే కూడా గ్రహించడం గ్రాహ్య గ్రాహక అనే భావన గ్రాహ్యము అంటే తెలుసుకోబడేది గ్రహించబడేది గ్రాహక అంటే గ్రహించువాడు అంటే తెలుసుకునేవాడు ద్రష్టాదృశ్యంలాగా ఆ పదాలు వాడతారు సో దర్శన స్పర్శనాభ్యాం గ్రహీతం కంటితో చూస్తే తెలుసుకోవచ్చు స్పృశించి కూడా తెలుసుకోవచ్చు కానీ ఉదకే విలీనం పునః నీళ్ళలో వేసిన తర్వాత కరిగిపోయిన తర్వాత మాత్రం తాభ్యాం అగృహ్యమానమతి అంటే దర్శన స్పర్శనముల చేత తెలియబడదు అయినా కూడా విద్యత అక్కడే ఉంది ఉంది మరి ఉంటే తెలియద్దా తెలుస్తుంది ఉపాయాంతరేం జిహ్వోపలభ్యమానత్వం ఇప్పుడు ఇంకా దర్శన స్పర్శనాలని పక్కన పెట్టి ఇంకో ఉపాయం పట్టుకోవాలి అదే జిహ్వా ఆ దిహ్వా అనే ఉపాయం చేతను తెలియబడుతోంది ఉపలభ్యం అంటే మళ్ళీ తెలియబడ్డా ఉపల్య ఉపలభ్యమానత్వ అక్కడైతే దృష్టాంతమైంది ఇంకా దారిష్టాంతిక ఏమేవా అత్రైవ అస్మిన్నేవా వ్యేంగే దేహే అక్కడ మంత్రంలో ఏముందంటే అత్ర వాకిల సత్ అసత్ అంటే ఆ పరమాత్మ అట్లాంటి దీని ముందు అయమాత్మ అన్నట్టుగా అట్లా అంటే ఈ దేహము ఈ దేహంలో ఉంది పరమాత్మ ఈ దేహంలో ఏ రూపంగా ఉందండి అంటే చూడు ఏ రూపంగా ఉంది అని ప్రశ్న వేసేవే ఆ ప్రశ్నకి వెనుక ఉన్న తెలివి రూపంగా ఉంది ఆ ప్రశ్న ఒకటి వేయాలిగా సో ఆ ప్రశ్న వేయాలంటే వెనకాల తెలివితేటలు ఉండాలి కదా తెలియలేదని ప్రశ్న వేస్తుందా ఆ తెలివితేటల రూపంగా తెలివి రూపంగా ఉంది అని నేను చెప్పాను సో వాటెవర్ ఇక్కడే ఉన్నది అత్రైవ అంటే అశ్మిన్నేవా ఈ దేహం ఈ దేహం అంటే ఎటువంటి దేహము శృంగే దేహే కార్య దేహం అంటే పుట్టి పుట్టిన దేహం ఈ కార్యము సో ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ అనమాట ఎఫెక్ట్ ఇట్ నాట్ ది కాజ్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఐటమ్ ఇండిపెండెంట్ థింగ్ కాదు ఇది ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ సమ్థింగ్ ఎల్స్ ఫర్ ఇట్స్ ఎక్జస్ సెన్స్ అనే అభిప్రాయం కార్యము అంటే కాబట్టి అంటే కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అన్నది మౌలికమైన ప్రతిజ్ఞ ఈ ఆరోధ్యాయంలో మౌలికమైన ప్రతిజ్ఞ వృత్తికొచ్చేవే సత్యం కార్యము కారణము కంటే భిన్నముగా లేదు కార్యం నిత్య కారణము సత్యము ఇది మౌలికమైన ప్రతిజ్ఞ ఇంక ప్రతిదాన్ని మీరు ఆ ప్రతిజ్ఞకి అన్వయం చేస్తూ పోవాలి ఆ మొత్తం చాత్రం అంతా ఉంటాయి కాబట్టి ఈ శృంగము కార్యమైన దేహము దేని శృంగమిది తేజోబర్ణాది కార్యము తేజస్సు అప్పు అన్నము వాటి యొక్క కార్యము ఆది శబ్దం చేత తేజోబర్ణ వికారములు ఉంటాయి అన్న వికారము అన్న వికారము ఏమిటి అన్న వికారం మనహ తేజోవికారం వాట్ అవికారం ప్రాణ వీటిని కూడా మీరు పిక్చర్లోకి తీసుకోవాలి ఇవన్నీ కలిసి ఉంటుంది సో ధాతువులు సప్త ధాతువులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఆది శబ్దానికి ఏదో వ్యవస్థ వినిపిస్తూ ఉండాలి కూడా ఏదో బర్ణాది కార్యమైనటువంటి ఈ దేహంలో అత్రైవ ఈ దేహము నుందే అశ్వతి గలదు వావ కిలే ఆచార్యోపదేశ స్మరణ ప్రదర్శనార్థం వావాఖిలా రెండు అవ్యయాలు అక్కడ ఉన్నాయి మంత్రంలో వాచాత్రవఖిల ఈ అవ్యయాలకు అర్థం ఏమిటంటే అంటే తను తన ఆచార్యుని వద్ద నేర్చుకున్న ఈ సత్యాన్ని స్మరించి ఆ ఉపదేశాన్ని కిలా దాన్ని స్మరించా స్మరించి చెప్పడం ఆ ఉపదేశ స్మరణ ప్రదర్శనార్థం అవ్యయాలు ఎలా ఉపయోగిస్తాయి ఇప్పుడు నేను సపోజ్ అవునండి ఈ దేహంలోనే ఉంది కదా మరి అన్నాను అనుకోండి ఈ దేహంలోనే సత ఉంది కదా మరి అన్నాను అనుకోండి ఈ గదా ఏంటి ఏంటి బావా కిలాగా అంటే అలా ఉన్నట్టుగా గురువు వద్ద నేర్చుకుని ఆ నేర్చుకున్న స్మరించి అదే చెప్తున్నాము అని అర్థం కాదు ఉపదేశ స్మరణ ప్రదర్శనార్థం ఆయన నేర్చుకున్న సత్యాన్ని ఉపదేశాన్ని స్మరించి చెప్తున్నాడు అంటే ఇలా ఎందుకు అసమానం చెప్తూ ఉండటం ఆచార్యుడు ఎప్పుడూ కూడా ఈ విద్య నేను మీకు బోధిస్తున్న విద్య అనే అహంకారంలో ఆచార్యుడు పడకూడదు ఆచార్యుడు అహంకారం నుండి తనను రక్షించుకోవాలి శిష్యుడు కూడా ఒక పర్సనాలిటీ కల్చర్ ని డెవలప్ చేసి యాటిట్యూడ్ లో శిష్యుడు పడతాం కానీ డిబోటైటిస్ అని అంటాం వ్యాధులన్నిటికీ ఇస్తని అండవుతాయి కదండి వ్యాధులన్నీ ఎలా ఇస్తని అండ్ అవుతాయా అన్ని వ్యాధులకి ఇస్తని అండ్ ఐటిష్టన్ వస్తుంది ఏదో ఉదాహరణ చెప్పండి డర్మటా ఐతే సైనస్ ఆ మీనింగ్ ఐటీస్ అని వస్తూ ఉంది ఇది డివోటైటిస్ డివోటైటిస్ అంటే డివోటీస్ చేస్తారంటే పాఠం మీద శ్రద్ధ మానేసి కవిత్ కింద చేసి పూజ చేస్తూ ఉంటారు సేవ చేస్తూ ఉంటారు కాలు నొక్కాల్సి వచ్చిందనుకోండి ఒక్కరు నొక్కితే సరిపడుతుంది కదా బట్ జరూ డివోటీస్ మీరు సార్ ఇద్దరు నొక్కుతారు ఓ కాలు ఇద్దరు నొక్కుతారు ఇంకో కాలు ఇంకొకళ్ళు సో ఈ రకంగా ఈ డివోటైటిస్ వల్ల ఏమవుతుందంటే ఆచార్యుడు తప్పుదారిలో పోతాయి శిష్యుడు తప్పుదారిలో పోతారు ఏవైతే తప్పుదారి ఏమిటంటే ఆచార్యుడుసప్ ఎంకరేజింగ్ ఎడరేషన్ అంటే ఆ వ్యక్తి పూజనే ఎంకరేజ్ చేసుకుంటూ పోతాడు ఆచార్యుడు అదే ఆచార్యుడు చేసే తప్పుదాని తర్వాత ఈ దివోటీస్ కి తక్కువనేమిటి వాళ్ళు కూడా ఆరాధించడం వ్యక్తి ఆరాధనలో పడిపోతారు ఒక పెర్సన్ అని ఆరాధించడం ఆ ఎడ్యురేషను తర్వాత సైకలాజికల్ డిపెండెన్స్ ఇప్పుడు ఉదాహరణకి స్వామీజీ పలకరించలేదనుకోండి స్వామీజీ పలకరించకపోతే ట్రాన్స్ఫరెన్స్ సైకలాజికల్ ఏదో ట్రాన్స్ఫరెన్స్ అనేవో ఉంటాయి ఆ ట్రాన్స్ఫరెన్స్ వచ్చేస్తాయి ఎందుకు పలకరించలేదు బహుశా ఏదైనా నా మీద ఏదైనా ఏదైనా కోపం వచ్చిందేమో ఎందుకు కోపం వచ్చి ఉంటుంది నేను ఇచ్చిన భిక్ష తేడా అయి పై చెప్పడం వస్తున్నాయి ఏదో ఏదో అలాగే ఇమాజినేషన్ దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారు ట్రాన్స్ఫరెన్స్ అంటే యూ ట్రాన్స్ యూ యూ ఎట్రిబ్యూట్ థింగ్స్ టు ది అదర్ పర్సన్ ఇన్ యువర్ మైండ్ ట్రాన్స్పరెన్స్ అంట సో అధ్యాస మామూలుగా అధ్యాస దాంతో ఏమవుతుందంటే మళ్ళీ స్వామీజీని క్రియం చేసుకునేందుకు ప్రయత్నం యు వాన్ టు గ్రాప్ దిషన్ స్వామిజీ ఐఎమ్ సేమ్ విత్ రిఫరెన్స్ పర్టికులర్ ఇండివిజువల్ హ్యాపన్ ఎగర్ వ్యాట్ ఈ కల్ట్ ప్రమోట్ చేసే సందర్భాల్లో ఇలా ఉంటుంది సో అది అల్టిమేట్లీ అట్ వన్ టైమ్ క్లోజెస్ట్ టు ది స్వామీజీ అన్న వ్యక్తి ఆ ఫోన్ సమ్ he becomes the he becomes బికమ్స్ మోస్ట్ డిసప్పాయింటెడ్ ఎక్సెట్రా దూరం అవుతాయి ఎందుకంటే ఆ సైకలాజికల్ డిపెండెన్స్ డెవలప్ అయిపోతుంది దాన్ని అలా సస్టైన్ చేసుకుంటూ రావాలంటే అటు విద్యార్థికి భారమే ఇటు ఆచార్యుడికి భారమే అలా ఉండకూడదు కాబట్టి ఎప్పుడూ కూడా వన్ షుడ్ నాట్ ఎంకరేజ్ ఎడరేషన్ ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పి తీసుకోవాలి కానీ ఎడరేషన్ అని ఎంకరేజ్ చేయకూడదు అలాగే డోర్ చేస్తూ ఉండటం ఇలా ఆరాధిస్తూ ఉండటం అది ఎంకరేజ్ సపోజ్ ఇది ఇలాగ వెనక్కి జరిగిపోయిందనుకోండి నేనే వేసి ముందేసుకోవాలి కానీ ఎవడో పక్కన కూడా అలా వెనక జరుకొని ఎవరో ముందు వేస్తూ ఉంటాడు అన్నట్టుగా ఉండకూడదు అలా ఉంటుంది చూశాను కాబట్టి చెప్తాను ఆశ్చర్య విషయం అదే బైదే డీ లైక్ ధ్యామ్ అని ఆశ్చర్య విషయం డేట్ ఫాల్ అలా ఎంకరేజ్ చేయకూడదు దానివల్ల వాళ్ళ సైకలాజికల్ డిపెండెన్స్ డెవలప్ అయిపోతుంది అది ఎవరికి కూడా ఉపయోగకరంగా అందుకోసం అలా చెప్తూ ఉంటారు అప్పటికీ కూడా దీంట్లో పర్సనాలిటీ ఏమీ లేదు నిజానికి ఈ విద్య ఎటువంటి విద్య అంటే పర్సనాలిటీని నిర్మూలించే విద్య అహం బ్రహ్మాస్మి అంటే అహం అనేది బ్రహ్మలో తెలియదు అర్థం పర్సనాలిటీని నిర్మూలించే విద్య ఇప్పుడు యజ్ఞం చేశారనుకోండి అహం సోమయాగి అనే అహం ఉంటుంది ఉండడమే ఇంకా బలం బలపడదు వాడే అతనే ఉంది అతను యజ్ఞం చేయలేదు నేను యజ్ఞం చేశాను అహం సోమయాగి ఎక్కడైనా సభ అయినప్పుడు నాకు ముందు దక్షిణ ఇవ్వాలి నాకు ఎక్కువ ఉన్నత స్థానం ఇవ్వాలి అలాగే శాస్త్రం కూడా అలాగే చెప్తుంది కాబట్టి అక్కడ కర్తృత్వాహంకారం బలపడుతుంది ఉపాసన చేశాడనుకోండి ఉపాసన చేశారంత ఉపాసన చేసి నేను ఇంత ఉపాసన చేశారంత ఉపాసన చేశారని లోకంలో ప్రచారం చేస్తూ ఉంటాను అది ఉపాసన రహస్యంగా చెబుతుకోవాల్సింది పోయి ప్రచారంలో పెడతారు దాన్ని ఇది కూడా అహంకారాన్ని పెంచుతుంది ఇప్పుడు వేదాంతం కూడా అదే ధోరణలో పడిందనుకోండి నేను ఇంత వేదాంతం చదివాను నేను ఇన్ని పుస్తకాలు శ్రవణం చేశాను కొంతమంది అలా ఉంటారు ఒక ఎన్న దగ్గరికి వచ్చి ఏమిటి క్లాస్ ఏమవుతోంది స్వామిజీ అని అడిగారు ఆయన అడిగి తన పద్ధతి చూస్తేనే నాకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకంటే నేను చెప్పాను ఏదో కఠోపనిషత్తు చదువుతున్నాను అప్పుడు కఠోపనిషత్తు చెప్పినాను ఇక్కడ కఠోపనిషత్తు చదువుతున్నారు ఏదో విద్యార్థులు వాళ్ళకి ఖాళీగా ఉన్నారు నేను ఖాళీగా ఉన్నా ఏదో సంథింగ్ ఇది పోయినా అంటే కఠోపనిషత్ ఓ ఇదేట్ యా ఇట్స్ ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ఫాక్ట్ ఐ హ్యాడ్ దిస్ కఠోపనిషత్ ఫస్ట్ టైం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మరి కన్నా ది గ్రో కంట కఠోపనిషత్తు చాలా సంది నిజానికి చాలా సమగ్రమైన ఉపనిషత్ ఆ గ్రోత్ వచ్చిందా లేదు సో యు ఆర్ స్టిల్ గ్రోపింగ్ అయింది దాట్ అంటే అర్థం ఏంటి నువ్వు చేసిన శ్రవణం అది వర్కౌట్ కాలేదనమాట ఈ డి నాట్ వర్కౌట్ ది వేట్ హ్యాస్ టు ఏదో లెవెల్ దాకా ఉపయోగపడింది నేను కాదన్నా బట్ స్టిల్ ఇట్ హ్యా ది పర్సన్ స్టిల్ హ్యాస్ టు గ్రో కాబట్టి ఆ ఓపెన్ మైండ్ లేకుండా అహంకారం నేను ఇక్కడ ఉపనిషత్తే కదండి నేను ఇంకా బ్రహ్మసూత్రం ఎండవరకు కూడా విన్నాను అది చతుస్సూత్రంతో విన్నాను అని ఆ విధమైన అహంకారంలో పడిపోతుంది ఒక అభిమానము అంటారు అహంకారం అనే మాట మీరు అనక్కర్లేదు ఈగోయిస్టిక్ కనపవచ్చు కరసం అభిమానము ఒక మాట ఉన్నది అది ఈగో అంటే కొంచెం హెవీ హెవీ వర్డ్ అభిమానం అనే మాట ఉంది అభిమానము అంటే అంత ఈగోయిస్టిక్ గా కనపడకపోయినా స్టిల్ తీస్తే adi mean, that itself prevents the growth of the person kamu ka eda paristhithilonu atovanta ahankaranni penponinchidi ga undaradu vidya vidya brahmavidya ahankaranni penponinchidi ga undaradu brahmavidya ahankaranni tanalo vilena jesesukuntadu oka thota meeru eppudaina meeru gamanincharanu pondayi illandaro evu sochukunnaru tappiste aa tadivina karananga velalo ahankarana vastundi anikanaka meeku anipiste ది థింగ్ ఇస్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ గేర్ అని తెలుస్తాను నేను పద్మభోత్సవం ఆత్మభోత్సవం ఇచ్చదేమో ఆశ్చర్యం ఆశ్చర్యం ఇచ్చదేమని అంటున్నారంటే దేవ దేవస్ హోల్ పాయింట్ అని గ్రహించాల్సి ఉంటుంది సో అలాగ ఎప్పటికప్పుడు అలాగా గుర్తు చేస్తూ ఉంటాను ఆచార్య ఉపదేశ స్మరణ ప్రదర్శనార్థము దీంట్లో వ్యక్తిత్వానికి తావు లేదు ఆ జ్ఞానము ప్రవాహం జ్ఞానగంగ అంతే సో నేను చిన్నప్పుడు ఒక కథాను ఆ కథ ఏంటంటే ఒక లేడీ నీళ్లు తాగుతూ ఉంటుంది ఒక తోడేలు ఆ లేడీని సంపాలని నిర్ణయించుకుంటుంది నిర్ణయించుకుంటే దాంతో కజ్జా పెట్టుకోవాలి కజ్జా పెట్టుకోవాలి కదా అంతే ఏం చేస్తుంది కబ్జా పెట్టుకుని సంపాలంట కథలా ఉంది సో కజ్జా పెట్టుకోకుండా సంపద అది వేరే సంగతి కథలో పరిస్థితి ఏంటంటే దాంతో కజ్జా పెట్టు గిల్లి కజ్జా పెట్టుకుని సంపాలి తోడేలు ఏం చేస్తుంది అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్ళి తాగడం ప్రారంభిస్తుంది నీళ్ళు దానికి దాహం ఉండదు అయినా కూడా డౌన్ స్ట్రీమ్ వెళ్లి నీళ్లు తాగుతూ ఉంటుంది కొద్దిగా తాగి తలపైకిచ్చి ఈ చోటు చూస్తుంది కనబడితే ఈ లేడు కనపడుతుంది అదిగో నేను తాగి నీళ్లను నువ్వు ఎంగింపు చేసావు కాబట్టి నేను నేనే పడుతున్నాను అని లేదడుతున్నాయి ఇది కథ సో అప్పుడు లేడు ఉంటుంది అదే నేనే పాపం నాకేం సంబంధం లేదని అంటుంది సో ఇట్ ఇట్ ఈజ్ లైక్ దాట్ ఆ తాగే నీళ్లని లేదు అలా వస్తున్నానంటే ఆ జ్ఞాన ప్రవాహం అలా జ్ఞాన గంగ అలా ప్రవహిస్తూ వ్యక్తిత్వానికి తాగులేదు అని అక్కడ అభిప్రాయం ఏమేవా అదైంది తర్వాత సత్ తేజోబన్నాది శృంగ కారణం వట బీజానిమవత్ విద్యమానమేవ ఇంద్రియ నోపలభసేసే సో ఈ దేహమునందు ఈ శృంగమునందు సత్ జలదు సత్ ఎందుకంటే ఇది సత్ అన్నది తేజోబన్నాది శృంగ కారణం తేజోబన్నములైన తేజోబన్నములు మొదలైన వాటి యొక్క శృంగము ఈ దేహం ఈ శృంగము దీని నుంచే తేజోబన్న వీటన్నిటికీ కారణం అది సత్ తేజస్సు లేదు ఏది లేదు కాబట్టి ఈ శృంగములకు కారణమైన సత్ ఈ దేహంలో ఉన్నది అంటే లైఫ్ అండి లైఫ్ అంటే ఇంటెలిజెన్స్ దాని మిగతావన్నీ వస్తాయి సో దేహంలో తేజస్సు ఉందండి వేడి ఉంది వచ్చింది వేడి లైఫ్ లైఫ్ ఎక్కడి వచ్చింది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ నుంచి లైఫ్ వచ్చింది ఇంటెలిజెన్స్ ఈ సత్తు ఎగ్జిస్టెన్స్ సత్యది కాబట్టి ఉందంటారా లేదంటారా ఉంది ఆ సత్తు ఉన్నది సత్తు లేదే తేజస్సు లేదు అప్పు లేదు అన్నము లేదు వాటి యొక్క సమావేశము లేదు ఏమీ లేదు కాబట్టి ఎలా ఉందంటే వట బీజ అనిమవత్ విద్యమానమ ఆ వతబీజంలో ఉండే సూక్ష్మాంశము ఏదైతే మొత్తం వత కారణమో ఆ ఈ దేహంలో ఆ సతి అయితే మరి కనపడటలేదంటే ఇంద్రియే నోపలభసే ఉప్పు ఉంది కానీ రెండు ఇంద్రియాలకు కనపడలేదు ఉపాయాంతరైనా కనపడింది అలా తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఇంద్ర నిధాలయసే అంటే నువ్వు చూడు చూసుటలేదు ఎందుకని నువ్వు చూచడానికి ఏమిటి వాడతావు సాధనాలు ఇంద్రియములనే సాధనాలని వాడతావు ఐదు ఇంద్రియములకి కూడా ఇది కనపడేది కాదు కాబట్టి ఉపాయాంతరంతో పట్టుకోవాలి తర్వాత యథ అత్ర విమోదకే దర్శన స్పర్శనాభ్యాం అనుపలభ్యమానం లవణం విద్యమానమేవ్యోపలబ్ధవాదీ యథ అంటే ఎలాగైతే అత్రైవో ఉదకే ఈ నీటిలోనే ఉంది ఉపలభ్యమానం లవణం విద్యమానమేవ ఉన్నది కానీ దర్శన స్పర్శనాభ్యాం అనుపలభ్యమానం చూడ్డానికి దొరకదు స్పృశించటానికే దిగ్గి కానీ ఉంది గిఫ్ప ఉపలబ్ధవాలు ఇవి తులుష్ గల్ ఏమే అవకి విద్యమానం సజ్జన్మూల ఉపాయాంతరణ లవనామవత్ ఉపలప్స్ వాక్యశేష సో ఇక్కడ ఉన్నది మంత్రం ఏమైందంటే నన్ను ఇయసే అత్రైవకి అత్రైవకిల ఏవమేవ అదే విధంగా అత్రైవకిల ఇదే దేహము నందు ఉన్నది విద్యమానం సత ఏమి సతు జగన్మూలం ఏమింజైతే తెలుదో బన్నముల ద్వారా ఈ సతలు జగత్తు ఉత్పన్నమైనదో ఆ సత ఇక్కడనే ఉన్నది ఉన్నది అని చెప్పి ఆ దృష్టాంతాన్ని పూర్తిగా అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి దృష్టాంతంలో ఎలాగైతే ఉపాయాంతరము చేత అంటే మరో ఉపాయం చేత నీకు లవణము దొరికిందో అలాగే మరో ఉపాయం చేత నీకు సత్ లభిస్తుంది అని చెప్పాలి చెప్తే అక్కడికి పూర్తవుతుంది దృష్టాంతం ఉన్నది అంటే దృష్టాంతం కంప్లీట్ కాలేదు లవణము ఉన్నది సతు ఉన్నది కంప్లీట్ అవ్వలేదు ఇంకా దృష్టాంతం లవణము ఉపాయాంతరముచే లభ్యము సత్ కూడా ఉపాయాంతరముచే లభ్యము అని చెప్పి అక్కడ ఈ దృష్టాంతం కంప్లీట్ అయింది మరి ఆ వాక్యం కనపట్టలేదంటే కనపడకపోయినా మీరు దాన్ని ఇంపోర్తి చేసుకోండి అలా ఇంపూర్తి చేసుకునే దాన్ని వాక్యశేష అని అంటారు అదే అంటున్నారు సో ఉపాయాంతరైన లవణమి లవణాని మొదట్ ఉపలప్స్యసే ఇది వాక్యశేష ఆ శేషాన్ని పెట్టేస్తే అక్కడ పూర్తయి ఆ వాక్యశేషం వాక్యంలో ఇంకా మిగిలి ఉంది అక్కడ కనపడటం కానీ హింది ఏది అంటే అండర్స్టుడ్ అని అంటున్నాం ఎందుకంటే లవణాని లవణము యొక్క సూక్ష్మ స్థితిని ఎలాగైతే ఉపాయాంతరం చేత నువ్వు తెలుసుకోగలిగినావో అలాగే ఈ సత్తు కూడా అత్యంత సూక్ష్మమైనది దీన్ని కూడా నీవు ఉపాయాంతరము చేతను తెలుసుకునవ్వలేను ఉపాయాంతరం ఏమిటంటే ఇంద్రియ వ్యాపారములను కట్టి ఇప్పుడు కంటితో కనబట్టలేదనుకోండి నాలుగుతో చూడాలనుకోండి అంటే కన్నుతో చూడడం అలా కాదు కన్ను తెరిచే ఉందంటే కన్ను తెరిచే ఉండొచ్చు కను చూడదు నాలుగుతోటి చూసుకున్నప్పుడు నాలుగే పనిచేస్తుంది కన్ను పనిచేయటం కన్ను తిరుతున్నా పని చేయనట్టే లెక్క చెవి పనిచేయటం ఏదో ఒకేంద్రియమైన పనిచేస్తుంది సో ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని ఆ సత్తుని మీరు అనుభవానికి తెచ్చుకోవాలంటే అప్పుడేం చేయాలి ఇప్పుడు సత్తు అనుభవం దాకా ఎందుకండి మీరు ఏదైనా ఒక రుచికరమైన పదార్థమును రుచి అనుభవానికి తెచ్చుకోవాలనుకోండి ఇప్పుడు ఈ పచ్చడు ఉంటారు వీళ్ళ పచ్చడి రుబ్బుతో రుబ్బుతో ఇంత ఉప్పు సరిపడిందో ఏదో చూడరా అని పిల్లవాడిని పిలిచి చేతిలో వేస్తారు ఒకేసారి ఎంపోని వాళ్ళే నోట్లో వేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇంకా నైవేద్యం లేదు పెడితే కానీ చూడాలన్నమాట ఏదో నియమం ఏదో అందుకోసం ఇప్పుడు వాళ్ళైతే చేస్తారు అది పోలమ్మ వాళ్ళు మా పిలిచి మా అత్తయ్య ఏం చేసారు అంటే దగ్గరికి పిలిచి చెట్లో కొద్దిగా వేసే నోట్లో వేసుకుని చూడమ్మా ఉప్పు మీరు అక్కడ పాయింట్ పోనీ ఎదరో వాళ్ళు చూసినా వాళ్ళే చూసినా ఆ ఉప్పు సరిపడిందో లేదో చూడడం కోసం మీరు నోట్లో వేసుకున్న క్షణము ఆ క్షణంలో మీకు ఆ రుచి అనుభవానికి వస్తుంది అవునండి వస్తుందండి ఆ అనుభవానికి వచ్చిన క్షణంలో మీ స్వరూపం ఏమిటో మీరు ఆలోచించ ఆ క్షణంలోనే పూర్వక్షణం కాదు ఉత్తర క్షణం కాదు పూర్వక్షణంలో ఎవరో తెరుస్తాం ఉత్తర క్షణంలో ఇదేం ఎవరో కానీ ఆ క్షణంలో యు ఆర్ నాటే కరుస్తాం ఏ దెన్ వాట్ ఆర్ యు ఆర్ దట్ ఎక్స్పీరియన్స్ ఆ రుచి ఎక్స్పీరియన్స్ ఉంది చూసారండి యు బికమ్ దట్ అంతే ఆ క్షణంలో ఆ అనుభవం తప్పింటి ఏమీ ఉండదు అనుభవమే ఉంటుంది అవునండి ఒప్పుకుంటారా మీకు అలా అనిపించట్లేదు కాబట్టి ఆ క్షణంలో మీ అన్నీ విలీనం అయిపోయి కేవలము అనుభవం మాత్రమే మిగిలి ఉంటుంది ఆ చైతన్య చైతన్యాకాశంలో ఆ అనుభవం ఒక ఎక్స్పీరియన్స్ అదే ఉంటుంది యు ఆర్ యాజ్ ఎ పర్సన్ ఆల్సో మీరు ఉండరు మీరు కూడా విలీనం అయిపోతారు కేవలము ఆ అనుభవం ఉంటుంది అది ఉల్లాసంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పర్సన్ కమ్స్ అండ్ దెన్ పర్సన్ రిమెంబర్స్ దట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఈ పర్సన్ యొక్క ఎక్స్పీరియన్సే కదా పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే సాక్షి భాష్యమే కదా ఈ పర్సన్ సాక్షి ఇస్ ది కనెక్టింగ్ ఈ సాక్షి ఎప్పుడూ ఉంటాడు కాబట్టి సాక్షి ఈజ్ ది కనెక్టింగ్ లింక్ సాక్షి చైతన్యం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ మరుక్షణంలో పర్సన్ కి ఆ అనుభవం విస్మరణకు వస్తుంది ఆ ఉప్పు సరిపడింది ఏం చెప్తాను కాబట్టి ఆ క్షణంలో అనుభవం జరిగిన సమయంలో మీరు సద్రూపులైపోతారు అది ఎవరికి వాళ్ళు ఆ అనుభవాలను ఆ విధంగా విశ్లేషణ చేసుకుని అవును నేను సద్రూపులను అయిపోయాను ఆ టైంలో మీరు ఇంకొకటి నేను చెప్తా చూడండి మీకు మీరు ఆలోచించి చూడండి మీకు ఇంటెన్స్ భయం వేసినప్పుడు మీరు సద్రూపులు సడన్ ఫియర్ ఎలాగంటే మీరు తాడును చూసి పాం అనుకున్న క్షణంలో మీరు సద్రూపులు ఆ క్షణంలో అలాగే గెడ్డగట్టుకుపోతారంట అలా నిలబడుతుంటారు Ataravatamalli, what to do about you? Tane, malli, persan, uspundi, pari, kata, manni, reaction hai toke, manni. They come under fright, reaction lo kasta hai. Before the reaction begins, at that moment, all the ideas that you have about yourself, all the false ideas that you have about yourself, they drop down. And you remain there as the serpent. Adi, I extreme fear lo kuda lage uti, extreme joy lo kuda lage uti. ఆ పెర్సన్ డ్రాప్ అయిపోతే మీరు సత్తులో విలేనుకుంటారు సో ఆ విధంగా ఇంద్రియ వ్యాపారములను మనోవ్యాపారాన్ని బంధు పెట్టేయటం ద్వారా మీరు ఆ స్వరూపాన్ని తన స్వరూపంగా మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఆ రకంగా ఉపాయాంతరైనా దాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఎలాగైతే లవణాన్ని పట్టుకుంటారో అలా పట్టుకోవాలి అని చెప్తున్నారు అనమాట ఉపాయాంతరేనా సో ఉపాయాంతరేణ లవణాని మత ఉపలభ్యసే అని అది కూడా పెట్టేసుకుంటే అక్కడికి ఉంది ఉపాయాంతరేణ ఉపలప్స్యే ఉపలబ్స్యసేంటే ఉపలబ్ధి నీకు కలుగుతుందేనే భవిష్యత్ భవిష్యత్తు రుత్ నీకు ఉపలబ్ధి వస్తుంది తెలుస్తుంది అని కూడా పెట్టుకుంటే వాక్యశేష అది వాక్యశేష అది మిగిలింది అది మిగిలింది జతి దేశిస్తే వాక్యం పురుతుంది సయ ఏషో నిమా ఐతదాత్మ్యమిదం సర్వం తత్స్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో భూయ ఏ మా భగవాన్ విజ్ఞాపత్తి తోమ్యేతు హోమాచ ఇతాధ్యాయోదశ ఎత్మ ఆ అసతి ఏదైతే కలదో అది అత్యంత సూక్ష్మమైనది ఎంత సూక్ష్మము అంటే ఈ దేహంలో ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా మనకు అనుభవానికి రాకుండా అది ఉందా శంకలో పడేసే ఎంత సూక్ష్మమైనది ఈ జగత్తుంతా కూడా దాని నుంచే ఆవిర్భవించింది సర్వం సత్యమంటే అదియే కాబట్టి నీవు మేము తెలుసుకున్న జగద్ సంబంధించి బోల్డని విషయాలు మేము తెలుసుకున్నాం కదండి మరి దాని మాట ఏమిటంటే అయ్యా అదంతా మిథ్య అది సత్యం కాదు ఎంత విదూరంగా ఉంటుందంటే ఇప్పుడు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకున్నప్పుడు డయోడ్స్ అండ్ ట్రయోడ్స్ అంటే చదువుకున్నాం అవి ఈ మోడర్న్ ఫిజిక్స్ ఇప్పుడున్న విద్యార్థులు నేను అడిగి చూశా కాబట్టి డయోడ్ అంటే ఒకటి వినా అదే మాకు తెలియదు అన్నది చాలా ఎప్పుడు వినను కూడా విన్నా డయోడ్ అనేది ఒకటి ఉంటుందని అదొక ఇలాగా ఒక ట్యూబ్ లాగా ఉంటుందని అది ట్రాన్సిస్టర్ లాగా పనిచేస్తుందని దాంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అయితే వర్క్ చేసే ట్రాన్సిస్టర్ ఇదంతా కూడా దిస్ పీపుల్ దే డోంట్ ఈవెన్ నో వాల్వ్స్ ఆన్ ఎనీవర్ వర్ట్ They are valves. So ఇప్పుడు వీళ్ళు దే డోంట్ నో దాట్ బికాస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ డయోడ్ యు హ్యావ్ ఎ చిప్ ఇన్ ఫ్యాక్ట్ ఎ చిప్ కెన్ ఫంక్షన్ లైక్ హండ్రెడ్ డయోడ్స్ ఆర్ ఈవెన్ థౌసండ్ ఆర్ ఈవెన్ ఏ మిలియన్ వీ డోట్ నో ఆటమ్ ఈజ్ ఎ డయోడ్ కింద ఉండొచ్చు సో ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి ఆ జ్ఞానము what హ్యాపన్ to దట్ నాలెడ్జ్ ఇట్ ఈస్ నో మోర్ ఎన్ నాలెడ్జ్ ఇట్ హ్యాస్ బికమ్ అబ్సొల్యూట్ ఇట్ ఈస్ నో మోర్ ఎన్ నాలెడ్జ్ ఎనాలజిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన స్కీమ్ అంతా మీకు తెలుసు అనుకోండి ఎందుకు దానివల్ల ఏం ఉపయోగం ఇట్ ఈస్ ఎ బ్యాండ్ డ్ర అండ్ నోబడి ఆ ఎనాలజిన్ టెక్నాలజీ మీరు బ్లూ ప్రింట్తో సహా అంతా ఐదు వందల పేజీలు ఎనాలజిన్ టెక్నాలజీకి సంబంధించిన పేపర్స్ అన్నీ అక్కడ పెడితే చిట్టు కవితాల కింద అమ్మడానికి తప్ప ఇంకా దేనికి పనికి రావు ఆ నాలెడ్జ్ అంతా కూడా వేస్ట్ సో ఈ విధంగా అంటే అంటే ఇప్పుడు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఉంది చూడండి ఆ డాక్టర్ రెడ్డి మొట్టమొదట ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఎనాలజిన్తో స్టార్ట్ చేసేదాడు ఆయన ఐడిపిఎల్ నుంచి ఎనాలజిన్ టెక్నాలజీ దాని బ్లూ ప్రింట్లు అవన్నీ కూడా నోట్ చేసుకుని పట్టుకెళ్ళాడు ఆయన ఐడిపిఎల్ లో పనిచేసినప్పుడు ఎనాలజిన్ సెక్షన్ లో పనిచేసేవారు అవి పట్టుకెళ్లి యూని లాయల్స్ అనే ఒక కంపెనీని ఫ్లోట్ చేసి దాంతో ఎనాలజిన్ మ్యానుఫాక్చర్ చేసేవారు ఎనాలజిన్ వేసుకుని వారు ఉన్న ఎనాలజిన్ టాబ్లెట్ లో వేసుకుని పొలపట వస్తే శ్రీలంకజీ వాళ్ళకి కూడా ఎక్కడి నుంచే వెళ్ళింది ఆ యూనిలాడ్స్ ఇట్ స్టార్ట్ విత్ అనాలజన్ అండ్ డాక్టర్ రంజిరెడ్డి హాస్ డాట్ ది టెక్నాలజీ ఇన్ హిస్ మైండ్ బికాస్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఎనాలజిన్ సెక్షన్ హీ వాస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద సెక్షన్ ఫోర్ మై సో హీ వాస్ డూయింగ్ ఆల్ దట్ అండ్ దెన్ హీ లెఫ్ట్ ఐడిపిఎల్ హీ హి కరేజ్ టు లివ్ ఐడిపిఎల్ అండ్ స్టార్ట్ ఎనాలజిన్ అల్స్ అండ్ దెన్ హీ హాజ్ ది విజమ్ టు నో బట్ దిస్ ఎనాలజన్ విల్ నాట్ కీప్ గోయింగ్ ఫర్ లాస్డమ్ కూడా ఉంది అదేం లేకుండా ఎనాజీని బాగానే ఉంది కదా బాగానే డబ్బులు వస్తున్నాయని అలాగే కూర్చుని ఉంటే మూతపడి ఉండేది ఎందుకంటే ఇట్ వాస్ బ్యాన్ దాటర్ సో ముందు శ్రీలంక బ్యాన్ చేసింది తర్వాత పార్లమెంట్లో అందరూ తిక్కారు శ్రీలంక కూడా బ్యాన్ చేసింది మోహన్ ఇష్టం నేను కూడా బ్యాన్ చేసింది దాన్ని ఇండియా వాళ్ళను మీరు యూ బిలీవ్ అప్పుడు వీళ్ళు బ్యాన్ చేశారు ఎందుకంటే అది అసరాజనిక్ అండ్ వెరీ డేంజరస్ ఇక బ్యాన్ అందరూ దెబ్బలు అప్పుడు బ్యాన్ చేశారు ఎందుకంటే వీళ్ళు బ్యాన్ చేయని వరకు లాబీస్టులు ఉంటారండి వీళ్ళు బ్యాంక్ వేస్తే వీళ్ళది వీళ్ళకి వచ్చి ఆదాయం పోతుంది సో మొత్తానికి ఈ లాబీస్టుల నుంచి బయటపడి బ్యాంక్ చేశారు ఈ లోపలనే దాప్ ఫ్యాక్టరీ అండ్ స్టార్ట్ సమ్థింగ్ అండ్ ఈ బూ ప్రోఫన్ స్టార్ట్ చేశారు ఇబూ ప్రోఫైన్ డ్రాప్ చేసే టైంలో ఆయన అంజన్ రెడ్డి స్టార్ట్ చేశారు కానీ టుడే ఆల్సో ఇబూ రెడ్డి లాబొరేటరీస్ డే సప్లై హార్డ్ వర్క్ చేసి వాళ్ళు డెవలప్ చేశారంటే ఇబూ ప్రొఫైన్ ఇన్వెంట్ చేసింది ఆ మెర్క్ వాళ్ళు అమెరికాలో వేళ్ల మీద ఒక కేసు వేశారు ఏమైనా వేశారంటే మేము ఇన్వెంట్ చేస్తే మాకంటే ఎక్కువ డబ్బులు రెడ్డి ల్యాబరేషన్ సంపాదించుకోవాలి భూప్రోఫన్ మీద మాకంత డబ్బులు రానియటం లేదు వీళ్ళు సంపాదిస్తున్నారు దిశ రాష్ట్ర ఆ కేసు కొట్టేసింది కోర్టు మొత్తం మీద మెర్క్ అడిగితే దే ఆర్ వెరీ బెట్టర్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఈ భూప్రోసన్ మాలుక్యూల్ ను వాళ్ళు ఎక్కువ లాభాలను సంపాదించింది ఇండియన్స్ ఇంక్లూడింగ్ రెడ్డి ల్యాబరేటర్ ఈవెన్ టుడే వాళ్ళు చేతులు ఎత్తేసా మా వల్ల దాడు మీతో కంప్లీట్ చేయటం ఇలా అంత చీప్ గా టైర్ చేసి అమ్ముతారు వెరీ ఫుల్ గుడ్ క్వాలిటీ గుడ్ ప్రొఫైల్ ఎనీవే సో హీ వాస్ హ్యాంగ్ దిస్ ఫోర్ హీ టు ఫిక్స్ ఫార్వర్డ్ ఎనీవే సో ది పాయింట్ ఈస్ ఎక్కడి నుంచో మొదలుపెట్టి నేను ఎక్కడికో వెళ్ళాను డజెంట్ మ్యాటర్ వీల్ కమ్ బ్యాక్ సో సయా అయితే